ద్విత్వం వాళ్ళే అంటారు వ్యాకరణ వాళ్ళకి తెలుస్తుంది చలం చలం చెంచలం అంటే అతీవ చలం అని చాలా ఎక్కువగా చలించే స్వభావం కలిగి ఉంటుంది అందు గురించే అది నిలపడదు స్థిరంగా ఉండదు స్థిరం అంటే చెప్పాను మీకు స్థిరం అంటే ఆత్మ ఆత్మ ఎప్పుడు స్థిరం బెట్టాల చెప్పాను స్థిరంగా ఉండేది ఆత్మ అస్థిరమైనది మనస్సు కాబట్టి ఆ మనస్సుని అస్థిరమైన మనస్సుని స్థిరమైన తన స్వరూపంలో నిలబెట్టాలి అది నిలబడదు దానికి రాగ ద్వేషాలు ఉంటాయి ఆ దోషాల వల్ల నిలబడదు కాబట్టి ఆ దోషాలని మీరు గుర్తుపట్టాలి ఇంట్లో రహస్యం ఏమిటంటే మనస్సు దగ్గర ఓ ఇబ్బంది ఉంది ఒక తేలిక కూడా ఉంది అది ఇది దోషము అని మీరు సిన్సియర్గా గుర్తుపెడితే గుర్తుపడితే పోతుండదు ఈ సంసారం మీద నాకు ఆసక్తి ఉంది నేనేమో ఈ వీటి వెనకాల పడుతున్నాను ఇది నాకు అనవసరం ఇది దోషము ఓ ఈశ్వర ఈ దోషాన్ని నుంచి బయటపడేందుకు నన్ను అనుగ్రహించు అని మీరు కనుక సిన్సియర్గా అనుకుంటే కథం పోయిందంటే ఆసక్తి అంటే అలాగే ఉంటుంది అవసరం ఒక్కడు కూర్చుని ఒక్క ఏడు చేసి నిజంగా ఏడు ముందు ఏడవడం నేర్చుకోవాలి పక్క వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దుఃఖిస్తే ఏమిటో ఉపయోగం దేవుడు ముందు ఏడవడం అభ్యాసం చేయాలి ఒక్క ఏడు పేడిచి ఓ దేవుడా ఓ ఈ ఆసక్తి నన్ను బంధిస్తోంది నేను హోల్హార్టెడ్గా నిన్ను శరణాగతి చేస్తున్నాను నాకు ఈ ఆసక్తి నుండి విముక్తిని ఇమ్ అని మీరు ప్రార్థించండి ఆ తర్వాత ధ్యానం చేసుకోండి మొన్నడు మొన్నడు ఇంకా మనసాటు పోనైపోదు ఎందుకంటే ఆసక్తి మంచు కరిగినట్టుకో కరిగి అవసరమైతే ఇటువంటి ఇటువంటి ప్రార్థన రెండు మూడు సార్లు చేసుకుంటారు దాంతో మనస్సు శుద్ధమైంది కాబట్టి ఆ దోషాన్ని ఎప్పుడైతే గుర్తుపడతారో ఇంకా ప్రేమ శ్రద్ధ ఆ ధ్యానం మీద ఎప్పుడైతే కుదురుతుందో దోష నివారణ సరళమే కానీ వైరాగ్యం అన్నది కమ్స్ వెరీ జనులకి వైరాగ్యము ఒక పట్టం ముఖ్యంగా ఆ కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు రకాల కండిషనింగ్లో ఉంటుంది మనస్సు ఫ్యామిలియల్ కండిషనింగ్ ఆ తర్వాత సైకలాజికల్ కండిషనింగ్ సోషల్ కండిషనింగ్ కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషనింగ్ ఇవన్నీ ఉంటాయి ఆ కండిషనింగ్లో పడిపోతుంది మనస్సు పడిపోయిందంటే అది ఆ రాగాన్ని విదిలిపెట్టడం అలాగే ద్వేషాన్ని కూడా విధులుపెట్టడం కల్చరల్ కండిషన్ చాలా బలంగా పడిపోతుంది సో అది నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు మే నాట్ లైక్ ఇట్ అని చెప్పి నేను చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కానీ అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది కూడా ఉంటే ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేసి జనాన్ని కష్టపడతాను ఎగ్జాంపుల్ చెప్పకూడదు చెప్పకుండా ఊరుకున్నాం అనుకోండి దాని తక్కువ తెలియదనే ఒక బెంగ కూడా ఉంటుంది అనివే ఇట్స్ బ్యాలెన్స్ సో ఆ కండిషనింగ్స్ అన్నింటి నుంచి బయటపడాలి ప్రాగద్వాల ఉండకూడదు సో ఇగో ఇది ఫలానా ఇది గొప్పది అని మీరు ప్రాపంచిక విషయం మీద అటువంటి భావన కలిగి ఉన్నారనుకోండి మనస్సు దాని మీద పోతూ ఉండదు ప్రపంచంలో ఉన్నది సర్వము మిథ్య ఏవో కొన్ని మిథ్యలు కొన్ని సత్యాలు అలా ఏమి లేవు ఎవరి మిథ్య సినిమాల్లో సపోజ్ పది మంది యాక్టర్స్ ఉన్నారనుకోండి దాంట్లో ఎనిమిది మంది చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు వాళ్ళ రోల్స్ని చెడగొట్టారు సరిగా యాక్ట్ చేయలేరు ఇప్పుడు అన్ని మిథ్యా ఈ బాగున్నవి మిథ్యా బాగులేనివి మిథ్యా అది గుర్తించాలి మంచిది తస్మాత్ తస్మాత్ శబ్దాదే నిమిత్తాత్ నియమ్యా అది ఆయా ఏ ఏ నిమిత్తాల కారణంగా ఏ నిమిత్తముల వలన అంటే నిమిత్తము అంటే కారణం ఏ కారణాల వలన మనస్సు ఇటు అటు అటు ఇటు చెదిరిపోతూ ఉన్నదో ఆయా రాగద్వేషాలను గుర్తుపట్టి వాటి నుండి మనస్సును వెనుకకు తెచ్చుకునివ్వగలను అంటే రాగద్వేషాలని బాగా న్యూట్రలైజ్ చేసుకోవాలి చాలా అవసరం ఇంచుమించుగా రాగద్వేషాలు నాకు లేవు అనే స్థితికి వెళ్ళిపోవాలి అది అభ్యాసం చేయాలి అంటే ఎవ్వడి మీద ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు అని గుండె మీరు చెప్పగలగాలి ఎదరో వాళ్ళకి చెప్పక్కర్లేదు అనకి తాను చెప్పుకోగలగాలి అలాగే ఇంకే అందరితోటి ప్రేమగా ఉంటాం కానీ దేని మీద ఆసక్తి లేదు అంతే ఆసక్తి ఉండకూడదు ఇప్పుడు జనాలకు ఆసక్తి ఎలా ఉంటుందంటే ఫ్లోరింగ్ మీద అద్దం మీద డిజైన్ మీద ఫోటోగ్రాఫ్ మీద కెమెరా మీద కుక్కపిల్ల మీద ఇలాంటి ఆసక్తులు ఉంటాయి నేను ఇంకే ఎలా ఉంటుందో అందుకోసమేవో కొన్ని దృష్టాంతాలు చెప్తాను కాళ్ళ మీద ఫ్రేమ్ మీద హెయిర్ స్టైల్ మీద హెయిర్ స్టైల్ మీద ఆసక్తి ఏమిటండి హెయిర్ స్టైల్ ఆసక్తి ఏమిటి ఏమైనా అర్థం ఉండడానికి అలాంటి ఆసక్తులు ఉంటాయి రకరకాల ఆసక్తులు దాంతో వాడు ఇంకా ధ్యానం ఏం చేస్తాడు ఇన్ని ఆసక్తులు పెట్టుకుంటారు మనసు చెదిరిపోతుంది అంటే చెదిరిపోకపో అవుతుంది కాబట్టి దేని మీద ఆసక్తి ఉండాలంటే దేని మీద ఉండకూడదు ఏమో కొన్నైనా ఉండొచ్చా ఉండకూడదు అది సంగతి ఉంటే ఏం చేయాలి దాన్ని నిరాకరించాలి దాన్ని వైరాగ్యం అనుకో ఏం మెడిటేషన్ అంటే ఏమన్నా తండ్రి గారు సంపాదించిన ఆస్తిలో వాటాలాగా అనుకుంటున్నారా సో తప్ప యాథాత్మ్య నిరూపణేనా అభావీకృత్యా ఆయా నిమిత్తాన్ని పట్టుకో దాన్ని పరిశీలనకు పెట్టు దాని వాస్తవికత ఎంత యాథాత్మ్య నిరూపణ ఇప్పుడు కుక్క పిల్ల మీద వెంట ఆసక్తి ఉందనుకోండి కుక్క పిల్ల అంటే ఏమండదు మీరు కుక్కని పెంచుతుంటే మరోలా అనుకోకుండా నేను ఊరికే మాట వలసగా నా కుక్క పిల్ల కాబట్టి పిల్లి మీద ఆసక్తి ఉందనుకోండి ఈ పిల్లి మీద ఆసక్తి ఉంది ఈ పిల్లేమిటి నేనేమిటి అసలు ఆసక్తి ఏమిటి అని పరిశీలనకు పెట్టాలి మీరు ఆయన అంటున్నదే ఆత్మయాథాత్మ్య నిరూపణ ఈ పిల్లి ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చింది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత వచ్చింది దాని ప్రారంభానికి అది వచ్చింది దాని దారిని అది పోతుంది నా ప్రారంభానికి నేను వచ్చాను పిల్లిదే కాదు ప్రారంభం నాకు కూడా ఉంది కదా నా ప్రారంభానికి నేను వచ్చాను నా దారిని నేను పోతాను గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ మీ దాని దారిని అది ఉంటుంది నా దారిని నేను ఉంటాను అది నాది అని నేను ఈ నాది అనే మాటకు అర్థమే ఉంది మమ అనే మమకారము తప్పు కదా ఈ మమకారం నాకేం లేదు దానికి నా దగ్గర ఏదైనా ఉంటే దానికి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ మమ మమ బిడాలహ అని మాత్రం ఎన్నాడు అనకూడదు మమ బిడాలహ అయితే బిడాలహ అంటే పిల్లి మమ అనేది మమ పిల్లి అని అనవద్దు అది అభావీకృత్య ఆ విధంగా ఆ రాగాన్ని అభావం చేసుకోవాలి లేకుండా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనస్సు చలన చలనం అవుతున్న దానికి పద్ధతి ఏమిటో చెప్తున్నాను నేను సపోజ్ మీ మనస్సు చలనం అవ్వకుండా నేను మీకు ఒక మ్యాజిక్ చేస్తాను మీరందరూ కూడా శ్యాంభవి అపార్ట్మెంట్ జీటుకి అపాయింట్మెంట్లో వచ్చేయటం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు తెచ్చుకురావాలి పళ్ళు ఫలాలు కూడా తీసుకొచ్చినా ఏమీ లేదు సో వచ్చేస్తే నేనేం చేస్తానంటే ఈ వేలో ఏదో ఇలా పెడతాను ఇలా పెట్టే ఇలా ఇలా తిప్పుతాను తిప్పితే మీ మనస్సుకి చలనం లేకుండా అయిపోతుంది అని నేను చెప్పాను అనుకోండి మీరు అందరూ క్యూ కడతారు అక్కడ వచ్చి అలా నువ్వు వైరాగ్యాన్ని నేర్చుకో దేని మీద ఆసక్తి ఉందో గుర్తుపట్టు దాని మీద ఆసక్తిని నువ్వేమో నివారణ చేయి దాని యొక్క వస్తుస్థితి యాథాత్మ్యము అది ఎంత సత్యము అది గుర్తుపట్టు తెలుసుకో నామరూపం మిథ్య అని తెలుసుకో తెలుసుకుని దాన్ని అభావం చేసే లేకుండా చేసేసుకో చేసుకుని ఇప్పుడు నీ మనస్సును చూసుకో టైం పట్టినా పర్వాలేదు నెల రెండు నెలలో మూడు నెలలో పడితే ఎంత టైం పడితే అంత పట్టణి యువనలో ఉన్నాడు కొన్ని ఏళ్ళు పట్టినా నష్టం లేదు సో నీకు ఏ టైం పడితే ఆ టైం తీసుకో తీసుకుని ఆ రాగాన్ని ఆ ద్వేషాన్ని అభావం చేసుకోవాలి అప్పుడు నీ మనస్సు కదులుతుందేమో చూసుకో అని చెప్పాను అనుకోండి చెప్తే మీరు ఇంకా కూర్చుని వింటున్నందుకు గాడ్ బ్లెస్ ఆలోచన ఇంకా కూర్చొని లేచి వెళ్ళిపోతే మిమ్మల్ని నేను పట్టుకోలేను కదా గాడ్ బ్లస్ ఆల్ ఆఫ్ యూ సో దిస్ ఈజ్ హౌల్ థింగ్స్ వర్క్ పీపుల్ వాంట్ షార్ట్ కట్స్ ఎ మ్యాన్ హూ వాంట్స్ షార్ట్ కట్ హీ విల్ నెవర్ రీచ్ ది ట్రూత్ ఐ కల్ ఎందుకంటే షార్ట్ కట్ అన్నాడంటే అప్పుడే కల్తీలో పడిపోయింది చూడండి వ్యవహారం సో శనై శనై వైరాగ్యాన్ని అలా డెవలప్ చేసుకోవాలి మీకు విరక్తి కనుక వచ్చినట్లయితే రాగద్వేషాలు లేకపోయినట్లయితే ఆ మనస్సుకుండే ఆ చెంచలత్వం కూడా ఎగిరిపోతుంది అసలు ఉండదు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అసలు చెంచలమే ఉండదు ఆ ఫికిల్నెస్ అంటారు ఆ మనస్సుకి ఆ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన రాగద్వేషాల వల్ల వచ్చింది కాబట్టి వాటిని మీరు అభావం చేసుకోవాలి లేకుండా చూసుకోవాలి ఎలాగా వైరాగ్య భావనయా సో దట్ ఈస్ థిక్కి the catch is in the mind the catch is in the mind atma lo emi ledhu atma eppudu nischchalamga ad eppudu sachidananda roopanga eppudu untundi atma is always there and it is you and also you never lost it the catch lies in the mind mind ni shuddhi chesi upayamey unti meeru mind shuddhi ki suppose గంగా స్నానం చేసి వచ్చారనుకోండి మైండ్ శుద్ధవుతుందా ఎస్ అన్నో ఎస్ అన్నో ఇట్ ఆల్ డిపెండ్స్ నిజానికి ఒక శ్లోకం అవుతుంది అది ఏమని చెప్తుందంటే వీడు గంగలో స్నానానికి వెళ్ళినప్పుడు వస్త్రాలు గట్టిమీద పెడతాడు కదా ప్యాంటు షర్టు ఉప్పి గట్టిమీద పెడతాడు తల చూపించుకునే తువ్వాలు కూడా గట్టిమీద పెడతాడు ఏవో కొన్ని గట్టిమీద పెడతాడు కదండీ ఓ పెట్టో సంచుయో బొట్టో ఏవో వాడు గట్టి పెట్టి గంగలో దిగుతాయి ఈ బుట్టతో సహాయ కదా వీడి మనస్సులో ఉండే కల్మషాలు పాపాలు అన్నీ కూడా ఆ బుత్తలో ఉంటాయి కదా పైగా అవి ఏమనుకుంటాయంటే చూడు వీడు ఈ మనల్ని రాగద్వేషాలని రాగద్వేషాలు అనుకుంటున్నాయి మనల్ని వీడే పెంచి పోషించాడు మనకి జన్మనిచ్చింది వీడే పెంచి పోషించింది వీడే ఇప్పుడు మనల్ని నాశనం చేసేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు గంగలో స్నానం చేసి మనమైనా అంత చేత వాళ్ళం అని అవి ఏం చేస్తాయంటే వీడిని విదిలిపెట్టేస్తాయి వీధి పెట్టేస్తే ఆ బుట్టలో కూర్చుంటారు వీడింకా అన్ని ప్రపంచం అంతా మరిచిపోయి ఆ గంగలో దిగేపుడు ఇంక ప్రపంచం ఏమి గుర్తుండదు ఎందుకంటే గంగ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది ఆల్వేస్ ఫోర్ డిగ్రీస్ హరిద్వారం డెబ్బో ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది సో ఆ దాంట్లో దిగేప్పుడు మీరు ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ఇంక ప్రపంచం ఏమీ గుర్తుండదు వేలు గంగలో పెడితే ఆ వేలు సమాధిలోకి వెళ్ళిపోతుంది మొత్తం దేహం పెడితే దేహం సమాధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి రాగద్వేషాలు ఆ బుట్టలో కూర్చొని ఉంటాయి ఆ వస్త్రాలని పట్టుకుని ఉంటాయి వీడు మళ్ళీ వాపసు వస్తాడు కదా రాక అక్కడికి పోతాడు అని పాపం అక్కడ పెట్టుకుని ఉంటాయి వీడు మూడు మునకలు వేసి ఒక గెంట్ వేసి గట్టి మీద పడి తుడి చేసుకుని మళ్ళీ బట్టలు వేసుకుని బుట్ట చేతో పట్టుకోగానే మళ్ళీ వచ్చేస్తాడు గంగా స్నానం చేశాను నేను రడీ ఫర్ స్వర్గా అని అనుకుంటాడు ఇప్పుడు రాగద్వేషాలు పోయినట్టా ఉన్నట్ట ఉండడమే కాదు పెరిగాయి కూడా పైగా ఇంకా పెరిగి ఇంకో కాబట్టి అలా కాకుండా ఈ గంగా సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని పూర్ణమైన హృదయంతో భక్తిభావంతో గంగా స్నానం చేస్తే పోతాయి కూడా సో ది పాయింట్ ఈజ్ ది క్యాచ్ లైఫ్ ఇన్ ది మైండ్ మీరు గంగా స్నానం చేయండి దానం చేయండి ధర్మం చేయండి అవన్నీ చేయండి రిచువల్స్ అన్నీ చేయండి బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ వైరాగ్యం హృదయం నిండా లేకుంటే ఏమీ ఉపయోగం లేదు అది జ్యువల్స్ వల్ల కలిగే ఫలం చాలా అల్పంగా ఉంటుంది అల్పవత్తు ఫలం అని అన్నాడు శ్రీకృష్ణుడు ఎక్కడవుతుందో జనంలో అల్పమైన ఫలం చాలా అల్పం అదేం పెద్ద ఫలం కింద లెక్కే కదా కానీ వైరాగ్యాన్ని కనుక తెచ్చుకుంటే మహాఫలము ఆత్మసాక్షాత్కారము అనే మహాఫలం సిద్ధిస్తుంది కాబట్టి వైరాగ్య భావంతో ఉండాలి ఏతన్మన ఆత్మన్యేవా వశన్నేత్ ఆత్మవశ్యత ఆపాదయేత్ ఈ వాక్యాలన్నీ భాష్యకారుల వాక్యాలన్నీ కూడా చాలా ప్రాక్టికల్ చాలా క్రిటికల్ వాక్యాలు అవన్నీ కూడా ఆ సారాన్ని కొట్టుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడా ఇప్పుడు మన గ్రౌండ్ ఏది అన్న చూసుకోవాలి మీరు ఎప్పుడో రోజుకు ఓసారో రెండు సార్లు ధ్యానం చేస్తారు ఐదు నిమిషాలు పది నిమిషాలు మహా చేస్తే ఐదు నిమిషాలు చేస్తే గొప్ప సో అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటారు తర్వాత మీ ఫోకస్ అంతా సంసారంలో ఉంటుంది ధ్యానం ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు లేకపోతే అదేదో సాధన కింద పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు పొద్దున్నో సాయంకాలమో చేస్తారు సో ఇప్పుడు మీరు వేర్ ఆర్ యూ ఫిక్స్డ్ ఇన్ ది సంసార అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు ఆత్మాను బ్రహ్మ దేవుడు దయ్యం అంటూ అప్పుడప్పుడు విజిట్ చేస్తారు మన లొకేషన్ పర్మనెంట్ లొకేషన్ ఏది సంసారం ఆ స్థితిని రివర్స్ చేయాలి అంటే మీరు ఉద్యోగాలునే మానేమని నేను అంటలేదు మీరు చేసి ఉద్యోగాలు చేస్తూ ఉండండి మీరు వ్యాపారాలు ఏమిటి చేస్తే ఏమైనా చేస్తారు అయితే మినిమలిస్టిక్ అని ఒకటి ఉంది మినిమలిస్టిక్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది అంటే సంసారంలో ఎంతవరకు అవసరమో అంతవరకే వ్యవహారం చేస్తేనే వాడు ధ్యానం చేయగలుగుతాడు ధ్యానానికి తయారవుతాడు సంసారంలో పూర్తిగా పీకల దాకా దిగిపోయి మరింత సంసారాన్ని పెంచేసుకుంటూ మరింత లంపటంలో దిగిపోతూ ఉంటే వాడు ధ్యానానికి ఎలా పనికి వస్తాడు పనికిరాడు కాబట్టి మీరు యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ మీరు ఆ గ్రౌండ్ మీ స్థితిని మీరు డిస్కవర్ చేయాలి అంటే ఇలాగా ఎంతవరకు అవసరమో అంతవరకు సంసార వ్యవహారాన్ని ప్రేమతో నిర్వహిస్తారు ప్రేమతో ద్వేషంతో కాదు రాగంతో కాదు ప్రేమతో నిర్వహిస్తారు లవింగ్లీ యు డూ యువర్ డ్యూటీ ఎంత అవసరమో అంత ఇస్తారు ఎంత సందర్భమో అంత తీసుకుంటారు ఇంటరాక్షన్ ఉంటుంది ప్రేమపూర్వకమైన ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ దెన్ యు ఆర్ డన్ విత్ ఇట్ అండ్ యూ గో బ్యాక్ అండ్ ఐ ఇన్ యువర్ ఛాలెంజ్ మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు అంటే ఏమిటి మీ ప్లాట్ఫామ్ ఏమిటి ఆత్మా అహమస్మి అయామ్ ప్యూర్ అయామ్ ఇస్ ది ప్లాట్ఫామ్ అన్ విచ్ యూఆర్ ఎస్టాబ్లిష్ వ్యవహారం చేసేప్పుడు మీరు వ్యవహారం చే రాగద్వేషములకు అతీతంగా వ్యవహారం చేస్తారు మీ ప్లాట్ఫామ్ మటుకు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు ఆ స్థితి తీసుకురావాలి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ప్రధానంగా లౌకికులము సంసారలము సో ప్రధానంగా అప్పుడప్పుడు ఓ దేవుడా అని వెళ్తూ ఉంటాం మంచిది గాడ్ బ్లెస్ అమాత్రమైనా చేస్తున్నందుకు సంతోషం బట్ దట్ ఈజ్ నాట్ ఇన్ ఇప్పుడు కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మీరు పొద్దున్నో మధ్య సాయంకాలం ఏదో టైంలో ఒక ముప్పై నిమిషాలు చెమట్లు పోసేసి ఇట్లాగే ఏరోబిక్ శుభ్రంగా చేసేసి ఇంకా ఆ తర్వాత సోఫాలో కాళ్ళు చాచుకుని కాళ్ళు టేబుల్ మీద వారేసి ఇంకా కదలకుండా నౌకర్లు చాకర్లు అలా సప్లై చేస్తూ ఉంటారు మీరు అలా భక్ష్యం చేస్తూ ఉంటారు అలా చేశారు అనుకోండి అదే వర్క్ డజన్ వర్క్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక లిమిటెడ్గా చేసుకుని ఎప్పుడు చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ది డే కూడా యాక్టివ్గా ఉండాలి ఇటు ఒకటో నడుస్తూ ఉండాలి మూవ్ మూవ్ అని ఈ మధ్యన మూవ్మెంట్ ఒకటి వచ్చింది అమెరికాలో ద మూవ్మెంట్ ఆఫ్ మూవింగ్ మూవింగ్ మూవ్మెంట్ ఎందుకంటే వాళ్ళందరూ మరీ ఒబీస్గా తయారవుతున్నారు మొత్తం దేశమంతా అందుకోసం వాళ్ళు ఏమంటున్నారు మూవింగ్ కదలిక కదలి కదలని ఇంట్లో అలా సోఫాలోనూ కూర్చుని అలా టీవీలో కూర్చుని రిమోట్ పెట్టేసుకుని అలాగే కలక్షేపం చేసేస్తే బాగా లావెక్కిపోతారండి కొంచెం కదలడం అభ్యాసం చేయండి లేవండి లేచి వంటింట్లో నుంచి ఇటు ఇటు నుంచి వంటింట్లో చేతకా వెళ్ళండి నడవండి కొంచెం ఇలా ఇల్లు డ్యాన్స్ కూడా చేస్తే మంచిగా చేయండి డూ సమ్థింగ్ గో ఆన్ మూవింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మూవ్ అయితే ఉండండి అని ఒక మూమెంట్ ఒకటి పెట్టారు అలా చేస్తే మీరు రోజు రోజులో అరగంట సేపు గట్టే ఎక్సర్సైజ్ చేసిన దానికంటే కూడా హోల్ డే మూవ్మెంట్లో పెట్టుకుంటే అది చాలా మంచిది అని శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తూ కూడా ఇలా చేయండి అదేవిధంగా ధ్యానం అనేది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉదయం సాయంకాలం పోని ఒకసారైనా చేసుకుంటూ మిగిలిన రోజంతా కూడా ఆ నిష్ఠని మెయింటైన్ చేసుకోవాలి అంటే కారు నడుపుతున్నప్పుడు అలా కాళ్ళు అరమోడుపు అలా చేసేసి కారు దేనికో వెళ్ళి అలా చేయమని నా కాదు లేకపోతే రోడ్డు మన నడుస్తో లేకపోతే ఫ్రెండ్తో మాట్లాడుతుండగా అలా అరమోడుపు కన్నులు వేసేసి వాడు ఏదో అడిగితే ఏదో మంబ్లింగ్ రిప్లై అలా చేయమని నా కాదు చేయాల్సిన పనులన్నీ చక్కగా చపాతీ చేస్తున్నారనుకోండి స్వామీజీకి చపాతీ చేస్తూ అలాగ ధ్యానంలోకి ఉల్ప కిందలాగా వాడిపోయి అలాగే చేయకూడదు ఆ పనిని పూర్తి ప్రేమతో చేసుకుంటూ ఆ అనవసరమైన ఇతర వ్యవహారాలని బాగా కట్టిపెట్టేసి నిన్న మనం చేసిన విధంగా వాగ్ వ్యాపారాన్ని పూర్తిగా బంధు పెట్టేసి గోపష్పాధిపతులు సో ఎలాగో ఆవులు బర్రెలు ఎంత తక్కువ మాట్లాడతాయో అలాగా ఆ మాటలు కూడా బాగా తగ్గించేసి తక్కువ మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి కొంతమంది తక్కువ మాట్లాడతారు అలా ముఖం బిగించి తక్కువ అది పనికి రాదు ప్రేమగా మాట్లాడాలి వీడు మన మీద ఇష్టం లేక తక్కువ మాట్లాడుతున్నాడేమో అని అనిపించకూడదు ఎగారు వాడికి వాడు ఆయన మిత భాష అండి చాలా మంచి ప్రేమ మనిషి దాని మిత భాష అని అను అనిపించాలి ఎగారు వాడికి అలాంటి మెసేజ్ వాడికి రావాలి సో ఆ రకంగా మినిమలిస్టిక్గా ఎంత అవసరమో అంత వ్యవహారం అది అలా చేసుకుంటూ మన గ్రౌండ్ ఆత్మనిష్ట ఆ భక్తి ఈశ్వర భక్తి ఆత్మనిష్ట ఏ పేరైనా సో అలా సాధన దాంట్లో మనం ఫిక్స్ అయ్యి సంసారం ఎంత అవసరమో అంత చేస్తాం అలాగంటే స్థితికి సాధకుడు చేరుకోవాలి లైక్ స్టూడెంట్ స్టూడెంట్ ఏం చేస్తాడు పోయినానికి టైం అయింది మెస్ట్కి ఎక్కడికి వెళ్ళి భోజనం హాస్టల్లో వస్తుందంటే మెస్ట్కి వెళ్ళి భోజనం చేస్తే పరిగెత్తుకు వెళ్తాడు మెస్ట్కి వెళ్తాడు హలో హిలో నీ ఫ్రెండ్స్ అని పలకరిస్తాడు వాడు పెట్టింది ఇది బాగుంది అంటాడు అది బాగులేదు అంటాడు తినేస్తాడు మళ్ళీ ఇరవై నిమిషాల్లో రూమ్కి వచ్చేస్తాడు చదువుకుంటాడు ఈ లోపల ఆయా అలసట వస్తుంది నిద్ర వస్తుంది పడుకునిద్రపోతాడు ఒక గంట పోయిన తర్వాత లేచి చదువుకుంటాడు లేకపోతే ఛాయ్ తాగాలనిపిస్తుంది బయట బడ్డీకి పోతాడు ఆ పోయి అక్కడ ఛాయ్ తాగేసేసి మళ్ళీ వచ్చేస్తాడు చదువుకుంటాడు సో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ హీఈ్ ఆల్వేస్ బ్యాక్ టు ది రూమ్ and back to his stories he may go out 110 times but always back to this stories adevidhanga nenu na swaroopam nunchi jarithe gani lokam vyavharam sagadu swaroopam nunchi dooramaithe ne lokam vyavharam nadustundi alla lokam vyavharam chestunto avasaraminanta meeku maatrame lokam vyavharaanni chesi velivanthane swaroopam loki iccheyali manaki purvavallu ramakoti ena oka scheme undi రామనామాన్ని కోటిసార్లు రాయాలి వీడు రామనామాన్ని కోటిసార్లు రాయాలంటే గుర్తు వచ్చినప్పుడు రాస్తే అవధదురామనామం ఎప్పుడు రాస్తూ ఉండాలి ఆ అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని బంధు పెట్టి అలా వీధిలోకి వెళ్ళి ఆ పని పూర్తికొని మళ్ళీ వచ్చి ఉండాలి ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటాడు కూడా ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటాడు మంచి మధ్యలో పనులు వదిలి చేసుకుంటాడు మళ్ళీ రాసుకుంటూ అలా చేస్తే కోటి అవుతుంది పదేళ్లకో పన్నెండేళ్లకో అవుతుంది అలా చేస్తే అలా కాకుండా మీకు గుర్తు వచ్చినప్పుడు రామనామం రాశారనుకోండి ఒక పీజీయో అర పీజీయోనో వీడు బతుకుండగా కాబట్టి అలాగే ధ్యానం కూడా ఎప్పుడైనా ఓసారి యాదాలాపంగా ధ్యానం అంటే అది వర్కౌట్ కాదు ఇది వస్తే ఏవం యోగాభ్యాస బలాత్ యోగిన ఆత్మన్యేవా తి మనం చాలా ప్రాక్టికల్ వాక్యాలు యోగాభ్యాసాన్ని యోగాన్ని ధ్యాన యోగం దీన్ని బాగా మీరు అభ్యాసం చేసినట్లయితే మీరే చేసి చూడండి ఆ సాధన కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ మనస్సు అది దానికి చంచలత్వం అంతా కూడా లేకుండా అయిపోతుంది అది అలాగా కామైపోతుంది శాంతమైపోతుంది నిశ్చలంగా ఉంటుంది దాన్ని పని కట్టుకుని పొడిస్తే గానీ అది డిస్టర్బ్ కానీ కాదు నిశ్చలంగా ఉంటుంది ఎప్పుడో ఫోన్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది అయితే కలవడానికి వచ్చినప్పుడు అయితే సంసారంలో ఏదైనా పనుండి మీరు ప్రవేశించినప్పుడు అలాగంటే లోక వ్యవహారానికి వచ్చిన సందర్భంలో మాత్రమే అది ఆ చల చలనాన్ని పొంది ఆయా ఆకారాలని ఉంటుంది మిగిలిన సమయాల్లో ప్రసన్నంగా ఉంటుంది కామ్గా అంటే అర్థం ఏంటంటే మనస్సు కామ్గా ఉందంటే మీరు ఆత్మనిష్ఠులై ఉన్నారని అర్థం ఓకే అలా ఉంటే ఏమైనట్టు సపోజ్ మనస్సు కామైపోయింది అనుకోండి ఏమైనట్టు ప్రశాంత మన సంనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం మీరు యోగాభ్యాస బలంతో మనస్సుకుండే చెంచలత్వాన్ని తగ్గించాలి అంటే ఇప్పుడు ఒక గ్రాఫ్ కింద చూసుకోండి వయాక్సిస్ మీద చెంచల మనస్సు యొక్క యాక్టివిటీ ఎక్స్యాక్సిస్ మీద టైం సాధన యొక్క టైం వన్ టూ త్రీ అవి మంత్స్ అనుకోండి మంత్స్ వన్ ఫస్ట్ మంత్ చెంచలత్వము ఎయిటీ ఉందనుకోండి సెకండ్ మంత్ వచ్చేపటికి ఎంత అవుతుంది సెవెంటీ పర్సెంట్ థర్డ్ మంత్ ఫార్టీ పర్సెంట్ తర్వాత ప్రోగ్రెస్ బాగా వస్తుంది ఫస్ట్ కొంచెం తగ్గడం స్లోగా ఉన్నా తర్వాత ప్రోగ్రెస్ చాలా క్విక్గా వస్తుంది ఇనీషియల్గా యోగంలో ప్రోగ్రెస్ తక్కువగా ఉంటుంది నేను ఉంటే ఒక క్వాలిటిటేటివ్ క్వాంటిటేటివ్ పిచ్చర్ మీకు అర్థం అవడం కోసం సో ఫోర్త్ మంత్ వచ్చేప్పటికీ ఆ మనస్సు యొక్క చలనము ఎయిటీ నుంచి ఫార్టీ పర్సెంట్ 5th month, 6th month, అది 10, 15, 20% పర్సెంట్ దగ్గరకు వస్తుంది అనుకోండి సపోజ్ చాలు ఇంకా తగ్గ కళ చాలు ఈ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మైండ్ ఇది సంసారాన్ని సర్దుబాటు చేయడానికి అది సరిపడు ఎవడో మనవడో కొడుకోవచ్చు నాన్న అన్న అనుకోండి నా తాత అనో నా ఈ తాత అనేది ఆరంభంలో తాత అని పిలిచినప్పుడల్లా వీడి మనస్సు దుఃఖాన్ని కొంటుంది అయ్యో ఎవడో పొడిచిన ఎందుకంటే ముసలాన్న అయిపోతున్నాను ముందు ఆరంభంలో ఎవడైనా తాతాన్ని పిలవగానే ఎంత దుఃఖం కలుగుతుంది ఏ ఇంకోసారి అలా పిలిచామంటే వాయిస్ అవ్వదు పోతు అని కోప్పపడతాడు కూడా ఆరంభంలో ఆ తర్వాత రివర్స్ అవుతుంది అదే రివర్స్ ద్వేషమే రాగమై కూర్చుంటుంది తాతాన్ని పిలిచినప్పుడు ఆ ఉప్పుంగిపోతూ ఉంటుంది అది ఆసక్తి ఎలా ఉంటుందో మీకు జలా అలా ఇప్పుడు దీని జట్ల విధంగా ఎప్పుడైతే మనస్సు యొక్క చలనం బాగా తగ్గిందో తాతాన్ని పిలిస్తే బ్లె గాడ్ బ్లెస్యో ఆశీర్వచనం చేయడం ప్రేమగా ఏదైనా చాక్లెట్ ఏదో అవన్నీ నడుస్తాయి మనస్సులో రాగద్వేషాల ప్రభావం బాగా తగ్గిపోతుంది నిశ్చలం అయిపోతుంది మనస్సు కా ప్రశాంతమన సంహేనం చాలా శాంతమైన మనస్సు కలిగిన వాడైపోతాడు యోగా అంటే ఏమిటనుకుంటున్నారు ధ్యాన యోగం మెడిటేషన్ మెడిటేషన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సాధకా స్ చాలా ఇంపార్టెంట్ దాని ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ని ఓవర్ ఎంఫోసైజ్ చేయడం కూడా కష్టం అలాగా మెడిటేషన్ చేయగా చేయగా చేయగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి ముందు డిసిప్లిన్లో ముందు పొద్దున్న సాయంకాలం అనేది ఉంటుంది తర్వాత ఇవి బస్సులో వెళ్తున్నారనుకోండి ఊరికే బస్సులో వెళ్తుండే వీడికేస్తుంటాం వాడికి ఉంటాం ఆ ముందున్న వాడు ఏం చేస్తున్నాడు వెనకాలం ఎందుకండి ఇది అంటారు లేకపోతే ఓ కబుర్లో ఏమంటే ఏ పార్టీ నెగ్గుతుంది అంటారు ఏ పార్టీని ఎగ్గడ ఏదో పార్టీని ఎగుతుంది ఏ పార్టీని ఎగ్గి హంగ్ వచ్చింది ఏం చేస్తారు పాటో సో మీకేమే ఫ్రీ టీవీలో మీకు నాకు ఎవరు వివరం ఊరికే ఏ పార్టీని ఎగ్గినా ఒకటే ఏదో నెగ్గుతుంది దగ్గరే వాళ్ళు వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు అదో వ్యామోహం లెట్ ఇట్ గో ఆన్ సో దాని గురించి మనస్సు చెడగొట్టుకోవడం ఎందుకు సో అలాగ బస్సులో వెళుతుంటే ఇటువంటి లౌకిక విషయాల్లో మనస్సుని వృధా చేసుకోవడం అయితే బస్సులో మీరు ఒక అరగంట సేపు ఆర్గ్యూ చేశారనుకోండి బస్సు దిగేపటి కంఠం అంతా నొట్టు పెడుతుంది కలుషితం అవుతుంది ఎందుకనవసరం కదా బస్సులో వెళ్ళేప్పుడు అలాగా అలా కూర్చుని కళ్ళు మూసుకునే వచ్చరినో పెట్టుకునేది మీరు ధ్యానం చేశారనుకోండి సపోజ్ పక్కవాడు వీడేదో నిద్రపోతున్నాడనో లేకపోతే ఏదో కలగను ఏదో అనుకుంటాడు వాడు అనుకునేది ఆయన అనుకుంటాడు ఆయనకేసి కళ్ళు తెరిచినప్పుడు ఆయనకేసి కూడా చూసావు నవ్వు నవ్వచ్చు అని కాదు ధ్యానం చేశారనుకోండి దట్ ఈస్ హౌ ఆ ధ్యానమునందు ఆ ప్రీతి అలాగే రావాలి ఇప్పుడు కొంతమంది నోట్లో బబ్బులు గమ్మ పెట్టుకుని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దాన్ని సాగతిస్తూ ఎంత ప్రేమ ఉండాలి వాడికి దాన్ని పొద్దున్నే సాయంకాలంగా సాగతిస్తున్నాడు అంటే ఇప్పుడు కుక్కకి బోన్ అంటే ప్రీతి అంచేతనే వీళ్ళు దానికి ప్లాస్టిక్ బోన్ ఒకటి పారేస్తారు దాని మొహాన్ని అది ఆ ప్లాస్టిక్ బోన్ తోటి అలాగ దాంతో అది అలాగ ఉల్లాసంగా ఒక గంటల ధరలు గడుపుతూ ఉంటుంది ఆ రకంగా వీడు ఆ బబుల్ గమ్ తోటి వీడు దాంతో అలా దాన్ని ఒకసారి పైకి తీసుకుని వస్తాడు మళ్ళీ లోపల కొట్టుకు వెళ్తూ ఉంటాడు దాన్ని అలా ఎంజాయ్ చేసిస్తూ ఉంటాడు అలా గంటలు ధరపడాడు సో ఈ సాధకుడు ఆ ధ్యానం మీద అటువంటి ప్రేమని డెవలప్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ నెగిటివ్గా ఉంది బట్ డజంట్ మ్యాటర్ అలాంటి ప్రేమను డెవలప్ చేసుకోవాలి ఉపనిషత్తుల్లోనూ అక్కడ ఏం చెప్పారంటే ప్రియుడు ప్రియురాల మీద ఎటువంటి ప్రేమను కలిగి ఉంటాడో సాధకుడికి సాధన మీద అట్టి ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పారు లోభికి ధనం మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో లోభి ఆ గలాపెట్టి తీసి ఆ ఒకసారి చూసుకుని ఆనందంగా మళ్ళీ మూసేస్తారు ఆ తర్వాత గలాపెట్టికి దూరంగా ఉన్నాడు అనుకోండి ఒకసారి కళ్ళు మూసుకుని ఆ గలాపెట్టిని లోపల ఉన్నటువంటి ధనాన్ని ఒక్కసారి స్మరించుకుని మళ్ళీ ఉల్లాసంగా ఉంటాడు అలాగే పది వేసు ఒకసారి ఆ ధనాన్ని అలా స్మరించుకుంటూ ఉల్లాసంగా ఉంటాడు ప్రియుడు ఐదు వేసు ఒకసారి ఆ ప్రయరాలను అలా స్మరించుకుంటూ ఉల్లాసంగా ఉంటాడు పక్కన ఉన్నా దూరంగా ఉన్నా ఇది అదన్ మేక్ ఇన్ అ డిఫరెన్స్ స్మరణే కదా సో ఆ రకంగా సాధకుడు ఆ టైం వచ్చినప్పుడల్లా ఆ స్వరూప నిష్ఠలో ఉండి అలా ప్రశాంతంగా ఉంటాడు ప్రశాంత మనసం హేనం యోగినం అప్పుడు ప్రశ్న ఏమండి లోకం వ్యవహారాలు అన్నీ తగ్గించేశారు రాగద్వేషాలు తీసి పారేశారు మనస్సు యొక్క చెంచలత్వం బాగా తగ్గిపోయింది చెప్పడం ఏంటంటే మీరు సంసారము జగత్తు అని ఏదైతే అంటున్నారో అది మనస్సు యొక్క చలనమే జగత్తు ఇప్పుడైతే మనస్సు యొక్క చలనం తగ్గిందో ఆ జగత్తు యొక్క హెవీనెస్ వర్ధన్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు కాఫీ డికాషను బాగా కాఫీ పౌడర్ ఎక్కువ వేసేసి బాగా మరిగి నీళ్లు దాంట్లో పోసేసి అక్కడ ఒక పది నిమిషాలు దాంట్లో బాగా పెరకలే ఇంకుబెట్టి చేసేసి అప్పుడు వాక్యూమ్ పెట్టి తీసారనుకోండి ఆ డికాషన్ ఎలా ఉంటుంది కిక్ బ్లాక్ గా ఉంటుంది అవునండి అదే తక్కువ పౌడర్ వేసి జస్ట్ హీట్ హాట్ వాటర్ నాట్ బాయిలింగ్ బాయిలింగ్ కాఫీకి మరీ బాయిలింగ్ వాటర్ వాడకూడదు నీకు తెలుసో తెలీదు బాయిలింగ్ వాటర్ అంటే హండ్రెడ్ డిగ్రీస్ కాఫీ పెట్టేప్పుడు సెవెంటీ టు నైంటీ దట్ ఇస్తే ఐడియల్ టెంపరేచర్ అంటే మరి మసినీ ఇట్లా కాకుండా మసలడానికి ముందే కటాఫ్ ఆఫ్ చేసేసి హీటు అది వాడితే ఐడియల్గా ఉంటుంది దిస్ ఈజ్ కాఫీ స్టడీ చేసిన వాళ్ళ రికమెండేషన్ సో పౌడర్ తక్కువ వేసి ఆ హాట్ వాటర్ని నాట్ బాయిలింగ్ వాటర్ వాడు నాట్ బాయిలింగ్ వాటర్ యూజ్ హాట్ వాటర్ అంట వామ్ వాటర్ మళ్ళీ పనికిరాదు హాట్ వాటర్ హాట్ వాటర్ వేసి అలా వేయడం ఇలా వేయడం అప్పుడు ఆ డికాషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది థిన్గా ఉంటుంది అలాగే మనస్సు మనస్సులో జగత్తు యొక్క హెవినెస్ ఏ లెవెల్లో ఉంది మీరు నవ్వు యూపిస్తారు అలా ఉండాలి జగత్తు ఉంటుంది మనస్సులో థిన్గా ఉండాలి అంత థిక్గా ఉండకూడదు అసలే జగత్తు లేదనుకోండి వీడు శిలాప్రతిమలో అయిపోతాడు అలా కుదరదు కదా ఎందుకంటే లేచి నడవాలంటే మనస్సు మనస్సేనండి అన్ని మూమెంటు మనస్సు నుంచి కొడతాయి నడవాలి మాట్లాడాలి చూడాలి వాడు చెప్పింది వినాలి రెస్పాన్స్ ఇవ్వాలి ఇదంతా మనస్సే కాబట్టి ఎలా అయితే కాఫీ డికాషన్కి ఎంతో కొంత కలర్ లేకుండా కాఫీ డికాషన్ ఎల్లగా ఉంటే దాన్ని కాఫీ డికాషన్ అనేది ఎలా ఎంతో కొంత కలర్ ఉంటుంది కానీ థిక్ విస్కస్ బాగా సిరపి లాగా కాఫీ డికాషన్ ఉందంటే అమ్మ బాబోయ్ అది కనుక తాగేస్తే ఆ చింతగింజలో ఆ కాఫీ పౌడర్ అది తాగేస్తే కడుపులో ఆ కడుపు ఏమైపోతుందండి అది భయం వస్తుంది అదే అంటే మంచి కాఫీ తాగేప్పుడు అలాంటి డౌట్లు ఉండకూడదు అసలు ఇంకా విషయం చెప్తా సో ఆ మన మనస్సు అంత థిక్గా సంసారంతో జగత్తుతోటి అంత హెవీగా ఉండకూడదు మీరు చేసినట్లయితే ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ థిక్నెస్ బాగా తగ్గిపోతుంది ప్రశాంత మనసం హ్యేనం యోగినం అయితే ఏమిటి లాభం ఏమిటి లాభం అంటే ప్రతిదానికి ఏమిటి లాభం అని అడగకూడదు అసలు అలా అడగకూడదు ఒక ఆయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సాధన చెప్పండి అంటే ఆ మహాత్ముడు ఈయన యొక్క పరిస్థితిని అంచనా వేసి రామకోటి రాయండి ఆయన్ని ఆత్మనిష్టలో ఉండండి అంటే ఆయన ఏం చేస్తాడు ఆ సందర్భాన్ని బట్టి చెప్పాలి రామకోటి రాయండి అని చెప్పారు రామకోటి కూడా చాలా చక్కటి సాధన కదా సో రాయమంటే ఆయన ఏమన్నారు రామకోటి రాస్తే నాకు లాభం ఏమిటి అని అడిగింది అడిగితే మహాత్ములు అన్నారు నువ్వు నా దగ్గరికి బిజినెస్ కోసం వచ్చావా సాధన కోసం వచ్చేవా నువ్వు బిజినెస్ సాధన కోసం వచ్చేవేమో అనుకుని నేను చెప్పానయా బిజినెస్ కోసం వచ్చేటి అని అడిగాను నువ్వు బిజినెస్ కోసం ఎందుకంటే లాభం అంటే బిజినెస్ కదా అది కాబట్టి ప్రతిదానికి లాభం నా స్వరూపంలో నేను నిలిచి ఉండుట అది చాలదు అది లాభం ఒక జీవితకాలము తన స్వరూపానికి తాను దూరంగా ఏది తాను కాదో అదే తానని భ్రమపడుకో బతకడం కంటే తన స్వరూపమును తాను నిలిచి ఉండుట అంతకంటే వేరే గొప్ప లాభం ఏముండాలి అయితే లాభం కూడా మాకు కావాలి ఏమిటి లాభం నువ్వు సంసారంలో ఇటు అటు రాగద్వేషాల వీటన్నిటికీ ప్రయోజనం ఏమిటి సుఖం చూడు నీకు సంసారంలో లభించే సుఖము అది అధమమైన సుఖము అది సుఖమే కాదు వాస్తవంలో నీకు యథార్థమైన సుఖము ఇప్పుడే లభిస్తుంది ఇదిగో మనం ఇప్పుడు ఆనందమీమాంసలో ప్రవేశించాం సుఖం ఉత్తమం ఇప్పుడు చూడండి సుఖము అనేది ఉంది ఈ సుఖము జగత్తులో మనకి లభిస్తుందా ఇది ఒక టాపిక్ ఇది ఇదొక టాపిక్ ఇప్పుడు లౌకికులు అంటే జగత్తులో వ్యవహారం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే జగత్తులో సుఖముంది అని వాళ్ళు నమ్ముతారు అలాగే మనల్ని కూడా నమ్మింప చూస్తారు ఇప్పుడు టూరిస్ట్ ఆపరేటర్స్ ఉంటారు చూడండి వాళ్ళు ఏమంటారు మీరు మాతోటి టూరిజం చేస్తే మీకు సుఖం కలుగుతుంది అని చెప్తారు కదా మేమేమో మిమ్మల్ని హాంకాంగ్ తీసుకెళ్తాము మలేషియా తీసుకెళ్తాము అయితే బొంబాయి తీసుకెళ్తాము గోవా తీసుకెళ్తాము గోవాలో మీకు సుఖం లభిస్తుంది గోవాలో బీచ్లో సుఖం ఉంటుంది అని చెప్తారు బీచ్లో సుఖం ఉంటుందా ఇసకుంటుందా ఇసకు ఉంటుంది సుఖం ఎందుకుంటుంది కానీ వాడు అలా చెప్తాడు ఇసక్ ఉంటుంది అంటే వీడు వెళ్ళగనక సుఖం ఉంటుంది అని చెప్తాడు వాడు టూరిస్ట్ ఆపరేటర్ అలా చెప్తాడు తర్వాత ఈ ఈ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏమని చెప్తారు మీరు మా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు సుఖం కలుగుతుంది ఈ పాలసీలో సుఖం ఉంది అని వాడు చెప్తాడు తర్వాత ఈ భోజనానికి సంబంధించిన రెస్టారెంట్లో మా రెస్టారెంట్లో మీకు సుఖం దొరుకుతుంది ఏ రూపంగా దొరుకుతుంది అంటే దోశలు ఇడ్లీలు ఇన్ని రూపాల్లో మీకు సుఖం లభిస్తుంది అని వాడు ఇది కాక ఇంకొకటి హ్యాపీ ఎవర్ అని ఒకటి ఉన్నారు హ్యాపీ ఎవరని పెడుతూ ఉంటుంది నేను ఫస్ట్ హాబీగా హ్యాపీ ఆ పెడతాడు హ్యాపీ ఎవరు అంటే చాలా తక్కువది అసలు అంత దోషం అదే కానీ ఇంకోటి కాదు హ్యాపీ ఎవరేంటండి మనవరైనా హ్యాపీగా ఉండడం అది కూడా మాదక ద్రవ్యాలని సేవిస్తే వచ్చేది హ్యాపీనెస్సా తర్వాత మనిషి ఏమనుకుంటాడు పెళ్లిలో సుఖం ఉంది అనుకుంటాడు అని పెళ్లిలో దిగుతాడు పెళ్ళి దిగాక తెలుస్తుంది సుఖం ఉందో ఏముందో సుఖం ఉంటుంది కానీ సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది మరి అదేమి సుఖం అండి ఫిఫ్టీ పర్సెంట్ సుఖం ఉండి ఫిఫ్టీ పర్సెంట్ దుఃఖం ఉంటే దాన్ని సుఖం అంటారా లేకపోతే జీరో అంటారా దాన్ని జీరో అంటారు కాబట్టి మీకు రూల్ ఒకటి చెప్తున్నా మారిపోతో వచ్చిపోయే పదార్థాలు సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో యథార్థమైన సుఖము లేదు వాటిల్లో యథార్థమైన సుఖం లేదు వాటిల్లో సుఖం ఉందని మీకు అనిపించిన సందర్భంలో కూడా ఆ సుఖము ఆత్మస్వరూపం నుంచి వచ్చిందే తప్ప వాటి నుంచి మీలోకి వచ్చింది కాదు ఇది ఒక సత్యం దీన్ని తెలుసుకోవాలి మనిషి సినిమాకి వెళితే హ్యాపీ సినిమా చూస్తే హ్యాపీ ఇప్పుడు ఆ హ్యాపీ ఆ హ్యాపీనెస్ అది సినిమా తెల్లంచి మీ మీద మీలోకి వచ్చిందా మీలోంచి తెర మీద ఉన్నట్టుగా కనపడిందా అన్నది వాడు విచారం చేసుకోవాలి ఎప్పుడు కూడా మీలో ఉన్నది మీలో ఉన్న ఆనందము మీ నుండి మనస్సు ద్వారా కన్ను ద్వారా తెర మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీకు వచ్చింది ఇప్పుడు అద్దం ముందు నిలబడ్డారు అలంకారం చేసుకుని అర్థం ముందు నిలబడ్డారు నిలబడగానే నవ్వు అంటే ఆనందం కలిగింది ఇప్పుడు ఈ ఆనందము నిలపడగానే ఆనందం కలిగింది కదా అద్దం ముందు నిలబడగానే ఈ ఆనందము అద్దంలోంచి మీలోకి వచ్చిందా లేక మీలోంచి అద్దంలోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీలోకి వచ్చిందా మీలోంచి అద్దంలోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి మీలోకి వచ్చింది అద్దం ముందు నిలబడగానే జరిగి పనేమిటి నవ్వు వస్తుంది అద్దం ముందు నిలబడగానే చిరునవ్వు వస్తుంది ఎందుకు చిరునవ్వు వస్తుందంటే మీలో ఉన్న ఆనందాని మీద పడి రిసినట్టే మళ్ళీ మీకు వచ్చింది కనుక కాబట్టి జగత్తులో ఉండే పదార్థాలలో దేంట్లోనూ కూడా సుఖమనేది లేదు తర్వాత సుఖము దుఃఖము ఈ రెండు కూడా నిరంతరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ పొగలు రాత్రి పొగలు రాత్రి ఎప్పుడూ అలా తిరుగుతూ పొగలు అయిన వెంటనే రాత్రి రాత్రి అయిన వెంటనే పొగలు శీతకాలంలో రాత్రి ఎక్కువ ఉన్నట్టు పొగలు తక్కువ ఉన్నట్టు మనకు అనుభవం కలుగుతుంది అది ఆ ఎక్కువ తక్కువలు వేసవ కాలంలో సెటరైట్ అయిపోతాయి వేసవ కాలంలో పొగలు ఎక్కువ రాత్రి తక్కువ బ్యాలన్స్ బ్యాలన్స్ అయిపోతుంది అంటే మీకు త్రీ డేస్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ది టైం పొగలు హాఫ్ ది టైం రాత్రి పొగలు రాత్రి ఫ్రీ అలాగే జీవితం కూడా సుఖము దుఃఖం పెర్ఫెక్ట్ సుఖము దుఃఖం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తాను ఒకటిని ఒక క్రైమ్ను నితాం జైల్లో పారేశారు యావజ్జీవ ఖైదని వేసి జైల్లో వేసేసారు ఇరవై సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అదే ఇరవై సంవత్సరాలు ఒక కోటీశ్వరుడు తన మహల్లులో సకల భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు ఈ రెండు దృష్టాంతాలు తీసుకోండి ఇప్పుడు ఆ జైల్లో ఉన్నవాడి జీవితంలో సుఖదుఖాల పర్సంటేజ్ ఎంత ఈ కోటీశ్వరుడి మహల్లో భోగాలు అనుభవించిన వాడు సుఖ ఎంత ఓ రోజు పూట అంటే మీకు సరిగ్గా రాదు వాల్యూ అని చెప్పి నా ఇరవై ఏళ్ళు పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయి ఎంత చెప్పమంటారా వీడి కోటీశ్వరుడు ఇరవై సంవత్సరాల్లో మహల్లో వీడి సుఖ దుఃఖాల పర్సంటేజ్ ఫిఫ్టీ ఆ ఇరవై జైల్లో ఉన్నాడు చూడండి వాడి సుఖ దుఃఖాల పర్సెంటేజ్ ఎంతో తెలుసున్న షిష్ షిఫ్టీ ఇది ఒక కఠోరమైన సత్యం ఈ సత్యం తెలుసున్నవాడు జైల్లో ఉన్నా జైల్లోనే ఉండిపోతాడు హ్యాపీగా ఈ సత్యం తెలియని వాడు మహల్లో కోట్ల మధ్యన డబ్బులు భోగాల్లో ఉన్నా దుఃఖంగానే అదో జైల్లో పడి ఉంటాడు జైలు అంటే ఒక మహ ఒక ఇంగ్లీష్లో మహాకవి రచించారు జైల్ అంటే తోటి ఊర్చలతోటి సిమెంటు గోడలతోటి కట్టబడవు అది కాదు జైల్ అంటే జైల్ మనిషి యొక్క అజ్ఞానము రాగద్వేషాలు సుఖదుఖముల ఎడల ఆసక్తి అది జైలు అంటే అంచేతనే మహల్స్ మహల్ లో మకాన్ చేసేవాళ్ళు ఘోరమైన జైలు జీవితాన్ని అనుభవిస్తూ జైల్లో పెట్టిన మహాత్ముడు ఉల్లాసంగా ఉంటాడు వినోబ భావే గారిని జైల్లో పెట్టారు ఆ రోజుల్లో జైల్లో పెడితే ఆయన జైల్లో ఉండే జై అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా భగవద్గీత మోధించిన మొదలు పెట్టారు గీతోపన్యాసములు అనే పేరుతో తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చింది యావత్మల్ జైలు మహారాష్ట్ర మరాఠీలో భగవద్గీత చెప్పడం ప్రారంభించారు ఆ జైలు శిక్ష వాళ్ళు ముగించేసి అంటే ఇండెఫినెట్ గా పెడతారు రాజకీయ ఖైదీ కదా ఇండెఫినెట్ గా ఉండేవారు మీరు ఇంకా జైలు విలువెట్టేస్తున్నాము అంటే ఆయన బాబు బెంగపెట్టుకున్నారు అయ్యో పద్నాలుగు అధ్యాయులు అయింది ఇంకో నాలుగు అధ్యాయులు విడిపోయింది అలాగే మీరు తొందరగా పంపించేస్తానంటే కుదరదండో ఈ పని పూర్తి చేసి వెళ్ళాలి అని ఆ జై ఆ కూడా కూర్చుని వింటూ ఉండి వారు వాళ్ళ వాళ్ళు కూడా వినేవారు అమెరికా బ్రిటిష్ అధికారికి వినడు కానీ అక్కడ ఉండే లోకల్ పోలీసు కదా వాళ్ళందరూ వింటూ ఉండివారు నేను అలా వెళ్ళండో ఈ పద్దెనిమిది అధ్యాయాలు పూర్తయ్యాకనే వెళ్తాను అని ఆయన పద్దెనిమిది విజయాలు పూర్తి చేసి అందరినీ ఆశీర్వదించి వీళ్ళందరి దగ్గర నమస్కారాలు తీసుకుని బయటపడ్డాడు ఆయనకి జైలు ఏమిటండి లోపలున్నా ఆనందమే బయట ఉన్నా ఆనందమే ఒక కోటీశ్వరుడు మహల్లో ఉన్నా వాడు జైల్లో బతుకుతూ ఉంటాడు వాడు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మంత్రి గారు చూసారా ఆయన చుట్టూ గన్నులు పెట్టుకుని అల్లం నడుస్తూ ఉంటారు ఆయన జైల్లో ఉన్నాడంటారా ప్రశాంతంగా లేకపోతే ఓపెన్లో ఎక్కడ ఉన్నాడంట కాబట్టి సుఖ దుఃఖముల ఎడల మనకున్నటువంటి అంచనాలన్నీ తప్పు సుఖము ఆత్మస్వరూపంలో మాత్రమే ఉంటుంది సంసారంలో ఉండదు సంసారంలో సుఖ దుఃఖముల యొక్క ఆపోజిట్స్ ఉంటాయి ఎవడైనా మీ దగ్గరకు వచ్చే మీ జీవితంలో సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించే ఉపాయం నాకు తెలుసు అని చెప్తే హీఈ్ బ్లఫింగ్ ఐట్ ఎల్ యూ హీఈస్ బ్లఫింగ్ యూ డోంట్ బిలీవ్ హీ స్వయం కన్ఫ్యూస్డ్ Confuse, he is పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేసి హీస్ బ్లఫింగ్ అండ్ హీస్ ఎ చీటింగ్ యూ ఏదర్ హీస్ చీటింగ్ యూ ఆర్ హీస్ ఎ ఫూల్ అండ్ హీఈస్ ఫూలింగ్ యూ దర్ ఇస్ నోట్ ట్రూత్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ ఆల్ సూపర్ స్పెషల్ డోంట్ బిలీవ్ ఇట్ దిస్ ఈజ్ ది ట్రూత్ జగత్తులో మీరు ప్రవేశిస్తే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీఏ గతి అంటే ఫిఫ్టీ సుఖం ఫిఫ్టీ దుఃఖం మీరు జగత్తు ఏడల విరక్తిగా ఉండి ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటే ప్రశాంతమన సంహేనం యోగినం సుఖముత్తమం యథార్థమైన ఆనందము ఉత్తమం ఏమిటో ఉత్తమము అంటే ఆపోజిట్ లేదు దీనికి ఆనందానికి ఆపోజిట్ లేదండి సత్తుకి ఆపోజిట్ లేదండి చిత్తుకి ఆపోజిట్ లేదు ఆనందానికి ఆపోజిట్ లేదు సచ్చిదా ఆపోజిట్ లేదు లౌకికమైన ఎగ్జిస్టెన్స్కి నాన్ ఎగ్జిస్టెన్సు లౌకికమైన నాలెడ్జ్కి ఇగ్నరెన్సు లౌకికమైన ప్లషర్కి పెయిన్ ఉన్నాయి తప్పిస్తే ఆపోజిట్సు ఆత్మస్వరూపంలో ఆపోజిట్స్ లేవు ఈ ద్వంద్వాలకు అతీతమైనది ఆనంద ఆత్మ ఆ ఆనందము డట్ యు గెట్ అది యథార్థ స్వరూపం దాన్ని మీరు పొందనక్కర్లా గులాబీ పువ్వు పరిమళాన్ని పొందుతుందా పొందదు అదే పరిమళం షుగరు తీయదనాన్ని పొందదు అదే తీయదనం దాన్నే స్వరూపము అని అంటారు తానే అది కానే అది అయితే ఇంక పొందడం ఎందుకు అది తానే కాబట్టి దాన్ని ఈ యోగి ఈ సాధకుడు పొందుతాడు యోగి సాధకుడు పొందుతాడు అంటే అర్థం యూ అండ్ మీన్ విల్ గెట్ ఇట్ అండ్ ఏదో నేను పొందొచ్చు ఎట్టొచ్చి ఆ మనస్సులో ఉండేటువంటి చలనము అది తగ్గించాలి ఉపైతి శాంత రజసం శాంత రజసం రజస్సు అంటే హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ మైండ్ యొక్క మనస్సు యొక్క తీవ్రమైన చలనానికే రజస్సు అంటారు అది శాంతించాలి ఎలా శాంతిస్తుంది అకల్మషం మనస్సులో ఉండే మాలిన్యములు ఏటి మాలిన్యములు రాగద్వేషాలు ప్రధానమైన మాలిన్యము రాగము ద్వేషము రాగం వల్ల భయము ద్వేషం వల్ల క్రోధము ఇవన్నీ వస్తాయి ఈ మాలిన్యాలన్నీ అసూయ మాత్సర్యము భయము ఇటువంటి మాలిన్యాలన్నీ వస్తాయి అభద్రత ఇన్సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి ఇవో ఇవి కల్మషాలు ఇవే రజోగుణము ఇవి పోవాలి మీ కల్మషాలు పోతే ఏమవుతాడు బ్రహ్మభూతం అనే బ్రహ్మ ఉంటాడు మనిషి దేవుడు కోసం వెతుకుతూ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడండి మీకంటే బయట ఉంటాడా మీకంటే బయట ఉంటే దేవుడు పరిచ్ఛిన్నుడైకోడు పరిచ్ఛిన్నుడైతే దేవుడు ఎలా అవుతాడు మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు బ్రహ్మభూతం వీరే బ్రహ్మ ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మయ్యే ఉన్నారు పరబ్రహ్మయ్యే ఉన్నారు దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ ఇండియన్ రిషీస్ అదేంటంటే దిస్ ఇస్ ది దీనికి ఒక నోబుల్ ప్రైజ్ చాలదు ఒక కోటి నోబల్ ప్రైజ్ ఇచ్చినా తక్కువే ఏంటంటే యుఆర్ ది బ్రహ్మన్ యు ఆర్ ది ఆనంద యుఆర్ ది గాడ్ దట్ ఈస్ ది ట్రూత్ ఈ సత్యాన్ని ధ్యానంలో అనుభవానికి తెచ్చుకోవటానికి అవకాశం మల్లికాష్ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమద్యే పూర్ణస్